కీర్తన సంఖ్య తొంభై అక్కడా ఆ పాట్లు పడి ఇక్కడ ఈ పాటు పడి ఒక్క నోరి కళాశమ కొల్లబోయే బతుకు ఎండచేత నిడచేత ఎల్లవాడునిట్లానే బండు బండూ కడబల కానక ఉండగిలి నరకాల ఉడుకబోయెదము ఇంక ండ తరిగిన కోరవలే కూరవలే ఆయబతుకు పంచమహాపాతకాల బారిబడి భవములదెంచి తెంచి ముడివేయీదీపులై పొంచిన ఆశల వెంట పరలబోయదము ఇంక దంచనున్న రోలిపిండి తలపాయబతుకు ఇదచేత వానచేత ఎలనాడు పాయని బాధచేత మేలెల్ల బట్టబయలై గాదిలి వెంకటపతి కానగబోయేదమింకాదగరచిన భూరె ప్రియమాయ బ్రదుకు